ప్రార్థన చేస్తాను స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వోన్నతుడ సర్వశక్తి సంపన్నుడ మహోన్నతులకు దేవ నీకి స్థుతులు స్తోత్రమైన గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం ప్రభా మమ్మలందరినీ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నైనా మమ్మల్ని సజీలకలు నిలబెట్టుకున్నారు ప్రభా దీవారాతులు మమ్మల్ని కాచి కాపాడు ఇక నూతన దినం మాకు గొప్ప దేవా నీకెస్ స్తోత్రం అయినా దినం ఎంతో మంది ప్రభా మమ్మల్ని సజీలకు పెట్టుకున్నారు నేను ఈ యొక్క మధ్య మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపలు మాకు అనుగ్రహించినందుకైనా నీకు ఎంతో వర్ణాలు ఇస్తా నీకే స్థుతులు స్వతాలు సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకు అర్పించుకున్న మీ కృపల్లో మరోసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకుని అయినా గొప్ప దేవన మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మా హృదయాల ప్రభావం మీకు అంగీకారముగా మా జీతాలు మీకు అంగీకారంగా ఉండేలాగన సహాయపడండి మీకు నూతనమైన పర్శుధాత్మాభిషేకం మాకు అనుగ్రహించండి పర్లో గొప్ప జ్ఞానం అనుగరించి వాక్యంలోని సత్యం మీకు గ్రహించేలాగనా మా ఆత్మీయతలు ఇప్పండి ప్రభావాక్యంధ మీరు మాతో మాట్లాడండి పాటల మయం పొందండి అయినాబెడ త్వరగా నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసిందైనా ఈ ఆరది మీరే ఆధిపత్యం నడిపించి మీ ఆత్మ నడిపించి బలపరిచి నీ నామాన్ని మయమి తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె జీవిత కాలమిలా ప్రియ ప్రభువే న పరిహారీ నీవిత కాల మియ ప్రభువేన పరిహారీ ఎసే న పరిహారీ ప్రియ ఎసే న పరిహారీ నా జీవిత కాల ప్రియ ప్రభువేన పరిహారి నా జీవిత కాలం ఎలా ప్రియ ప్రభువేన పరిహారీ ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించే బాధలను ష్టాలు శోభిలినా ప్రియ ప్రభువే న పరిహారీ నష్టాలు శోభిలినా ప్రియ ప్రభువే న పరిహారీ ఎరిహారీ ప్రియ ఏసే న నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువ పరించిన నన్ను శాతాను వెంబడించినా నన్ను శత్రువు ఎదిరించిన పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువేనా పరిహారీ పలు నిందలు ను చుట్టినా ప్రియ ప్రభువే నా పరిహారీసేనా పరిహారీ ప్రియ ఏసేనా పరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువే నా పరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువన పరిహారీ మణిమాన్యాలు లేకున్నా మనోవేదనలు వేధించినా మణిమాన్యాలు లేకున్నా మనోవేదనలు వేధించిన నరులెల్లరూ నను విడిచిన ప్రియ ప్రభువైన పరిహారీ రులెల్లరూ నన్ను విడచిన ప్రియ ప్రభువేన పరిహారీ ఎసే పరిహారి, పరిహారీ ప్రియ ఏసేనా పరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువే నా పరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువేన పరిహారీ బహు వ్యాదులు నాకు సోకినా నాకు శాంతి కరువైనా వ్యాదులు నాకు సోకినా నాకు శాంతి కరువైనా నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువే పరిహారీ నన్ను శోధకుడు శోధించిన ప్రియ ప్రభువేన పరిహారీ ఏసైనా పరిహారీ ప్రియ ఏసైనా పరిహారీ నా జీవిత కాలమిలా ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవిత కాలమిలా ప్రేయ ప్రభువే నా పరిహారీ దేవనీవే నా దీ ప్రేమకు సాటెవ్వరు దేవనీవే నాధారం నీ ప్రేమకు సాటెవ్వరు నా జీవిత కాలమంతా నిన్ను పాడిస్తుతించెదను నా జీవిత కాలమంతా నిన్ను పాడి పాడిస్తు పరిహారీ ప్రియ ఏసేనా పరిహారీ నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువే న పరిహారీ నా జీవిత కాలమిలా పరిహారి పరిహారీలి మా చెల్లి కూడా ఉంది బ్రదర్ ఇక్కడే ఇద్దరం కలిసి పాడుతున్నాం బ్రదర్ నిజాగేదయే సునీతో జీవిత కాలమంతే సునీతో నా జీవిత కాలమంతా గడి పేదూ తో నడి చే గీవిత కాళమంతా విను కృ విడినూ వీణు కృహుల్ వినాడి నను ముందు ముద్రముయూరుచి నా ముందు సముద్రముయూరుచినాగేదాగ సు రాజీతకా నన్నోకృష్ మిరించిన కఠిన లు రాళ్ళతో హింస కఠిన లు రాళ్ళతో హింస సాగి నా జీవిత కాలమంతా కల్లీ రచిన తండ్రి విడీనా కల్లిన రచినా తండ్రి విడనా బు వెళి వేసిన ంధులే బలబంధుని సాగేద నిసాగేదయే సునీ నీవితమ బ్రతుకు క్రీస్త స్ ఋతుకూట క్రీస్ వేలే పౌల వేద నిసే సునీతో నా జీవిత కాళమూ ప్రిస్త అన్న నేను కూడా ఒకటి పార్తాను పారుస్తా ఓకే కరుణా గల సోదరుండీకెత్తించేనయ్యా స్థిరముగా నమ్ము కొనినా మనకొసోబరలోక రాజ్యమును రాజులకు రాజైనాయి మనవి గుని పూజాసేయుటకు రండి ఈ జయాశాలి కన్నా మనకింకా రాజవరునులేరని రాజులకు రాజైనాయి మనవి గుని పూజాసేయుటకు రండి నక్కలకు బొరియాలుండే నాకాశ పక్షులకు గుళ్ళుండేను ఒకింత స్థలమైన మన విభుని కెక్కాడాలేకుండేను రాజులకు రాజైనాయి మన విబుని అపహాసములు చేయచూ నాయన యానన్నము పైను మిచూ గృపమాలిన సైనికులందరును నిపూలెంచుచుగొట్టిరి రాజులకు రాజైనా మనవి గుని పూజా చేయుటకురండి కరమో నందొక్క పుడకను పుడకాను నిచివారల్ నుంచి వారల్ ధరణి నీకిప్పుడు దండా మనుచు మ్రొక్కిరి రాజులకు రాజైనాయి మన విభుణి పూజ చే మలను బొందినా రక్షకుని బట్టుదలతో నమ్మిన అట్టాహాసముతోడను బరలోక పట్ట నమ్మున చేర్చును రాజులకు రాజైనాయి మనవి బుని పూజాసేయుటకు రండి శక్తి గల రక్షకుండయి మన కొరకు ముక్తి సిద్ధము చేసేను భక్తితో ప్రార్థించిన మన కొసగు రక్తితో నా ముక్తిని నీ రాజులకు రాజైనాయి మన విభుని పూజాసేయుటకు స్వరపాడి రండి రండి పరమ గురినీ యొద్ద కుమీరాలు దరికీ చేరిన వారిని ప్రభువు ధరుమాడినడు దూరము రాజులకు రాజైనాయి మనవి బుని పూజాసేయుటకు రండి స్వరపాడి రండి రండి పరమాగుని యొద్ధ కుమీరాలు ధరకి చేరిన వారిని ప్రభువు ధరుమాడినడు దూరము రాజులకు రాజైనాయి మన ప్రభుని పూజ చేయుటకురండి జయాశాలి కన్నా మనకింకా రాజవరునులేరని రాజులకు రాజైనాయి మన విభుని పూజాసేయుటకురండి థ్యాంక్ యూ అన్న ప్రైజ్లో ప్రైజ్ లో అంటారు అందరికి చిన్నగా వ్యాఖ్యలు తీసుకుందాం ఈరోజు పరుషు ధర వ తండ్రి మీకు వందరాన్నైనా ఇస్రాయలు గొప్ప దేవ మీకే కృతజ్ఞతలు ప్రభావ మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధరణ ద్వారా మమ్మల్ని అంతరంగ మందు ఇస్రాయల్ గా యూదులుగా మార్చుకున్నారు బాహ్యానికి యూదురైన వాడు యూదుడు అంతరంగ మందు యూదులైన వాడు యూదుడు అని రోమి అధ్యాయంలో మీరు జ్ఞాపకం చేసినారైనా అదే రీతిగా గణిత రాష్ట్ర కూడా జ్ఞాపకం చేస్తున్నారు అబ్రాహం సంతానం అయి ఉండిన ప్రభా అనేసి సంతానంగా మీ యొక్క మరణ భూస్థాపన పునరుద్ధర మమ్మల్ని మార్చుకున్నందుకు మీకు వందనాలు నైనా అవును ప్రభా రీతిగా అబ్రాహ్మణకు ప్రతి వాగ్దానాన్ని మీకు ఎంతో వందనాలు కాబట్టి ధైర్యంగా వాటిని విశ్వసించి స్వీకరించే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా కొన్ని వారాల నుంచి కృపా వరాలకు సంబంధించిన వాక్యాలు ధ్యానిస్తున్నాం ప్రభా చివరి కృపా వరాలకు దగ్గరకు వస్తుంట ప్రతిదీ జాగ్రత్తగా పరిశీలించి స్వీకరించిన వాటిని మా జీవితంలో పాటించుకోవాలా ఎందుకంటే ప్రతి వాక్యాన్ని పాటిస్తేనే విశ్వాసం ఎదుగుతుంది విశ్వాసం అంచెలంచే ఎదగాలని మీరు హెచ్చరించినారు ప్రవ్వ కాబట్టి ఆ రీతిగా మేము సంపూర్ణంగా స్థితికి ఎదుగులాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం మీరు అంటున్నారు సంపూర్ణ లగుటకు సాగిపోదాం రండి అని కాబట్టి అరీత్యగా మేము వెలువలాగా సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఈ ఆరుదంలో పాల్గొన్న వారందరిని ఆశ్రయించండి ఓ ప్రవ్వ వాక్యంతో బలపరచండి స్థిరపరచండి వారి భవిష్యత్తులను ఆశ్రయించండి ప్రతి చోట మీ కొరకు సాక్షులు నిలబెట్టుకోమని ఏసు క్రీస్తునామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్. మనం కృప వరాలకు సంబంధించిన విషయాలు కొన్ని వరాల నుంచి ధ్యానిస్తా ఉన్నాము మొదటి కొంతలాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో తర్వాత పద్నాలుగవ అధ్యాయంలోని అక్కడ అనేక రకాల వరాలు దేవుడు క్రైస్తవ సంఘానికి అనుగ్రహించింది దురదృష్టం ఏంటంటే ఈ రోజు వాటిని ఏ సంఘం కూడా పాటించలేని స్థితిలో ఉంది కొన్ని సంఘాలు కొన్ని వరాలు స్వీకరిస్తారు మరి కొన్ని సంఘాలు ఏ వరం కూడా స్వీకరించారు అదే మెషిన్ లాగా మెకానికల్ గా జరిగిపోతా ఉంది అన్నట్టు క్రైస్తవ జీవితం శ్రమలు వచ్చినప్పుడు ఎట్లా ఎదుర్కోవాలో కూడా తెలియదు అన్నట్టు జీవితంలో ఎందుకు అంటే వాటిని మొదటి నుంచి తరబేదు పొంది స్వీకరించిన క్రైస్తవ సంఘం కాదు ఈ ప్రపంచాత్మకంగా అది ఒక కోవకు చెందింది కాదు ఒక డినామినేషన్ కాదు మొత్తం యూనివర్సల్ చర్చ రీతి ఉందని పౌలు ఈ విషయాన్ని మనకి హెచ్చరిస్తూ చూపిస్తున్నాడు అంతకంటే ముందు ప్రభు మార్కు వార్త పదహారో అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనకు చూపించిండు అది మనం ధ్యానించినాము మరోసారి జ్ఞాపకం చేస్తున్న మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదహారు పదిహేడు వర్షాలలో కొన్ని వాక్యాలే నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును విధింపబడును నమ్మిన వారి వలన పదిహేడవ నమ్మిన వారి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభులను నమ్ముతారో వారి ఈ సూచక్రియలు కనబడును కాబట్టి నిజంగా క్రైస్తవుడు అయితే క్రైస్తవురాలైతే నీ జీవితంలో ఈ క్రియలు కనిపించాలంటున్నది ఈ వాక్యం కాబట్టి మనం మనిషి రీతిగా మాట్లాడతలేం దేవుని యొక్క ఆత్మీయ నడిపింపు కాబట్టి వీటిని ఎట్లా గ్రహించి స్వీకరించగలుగుతున్నాం ఇది స్వీకరించకపోతే అది నీ జీవితంలో జరగదు కార్యం కాబట్టి ఐ రిసీవ్ ప్రతి వాక్యాన్ని రిసీవ్ అనే స్వీకరించాలా ఎందుకంటే అది ప్రభు వల్ల వరకు అనుగ్రహించబడింది శిష్యులు చెప్పిన మాటలు కూడా కావు ఇది కేవలం మన ప్రభువే మాట్లాడుతున్నాడు ఆయన నామమందు నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనపడతాయంట అంటే రక్షింపబడ్డ ప్రతి క్రైస్తవుని జీవితంలో ఈ సూచక క్రియలు మొదటిది ఏదనగా నామం నా దయ్యములను బెలగొట్టుదురు ఇది మన సేవలో రెగ్యులర్ గా చూస్తామంట మనము అనేక ప్రాంతాలలో గ్రామాలలో పోయినప్పుడు దయ్యాలు విడిచిపోతామంటే మనుషుని మనం ప్రార్థించినప్పుడు అది మన జీవితంలో జరుగుతా ఉంది అయితే తర్వాత సడన్లీ ఎందుకు దేవుడు మన ప్రభు ఈ మాట మాట్లాడుతుంది నా నామం నా దయ్యంలోని వెళ్లగొట్టుదురు క్రొత్త భాషలు మాట్లాడుదూరు క్రొత్త భాషలు అంటే నీకు తెలియని భాషలు అన్నట్టు ఎవరికి భాషలు మరి ఆ భాషలు మాట్లాడతారని యేసు చెప్తున్నాడు కదా ఆయన ఎందుకు నమ్మికుంసిన వారు ఈరోజు ఎవరైనా మాట్లాడుతున్నామా చాలా తక్కువ కదా ఫ్రాక్షన్ ఒక ఫ్రాక్షన్ పర్సంటేజ్ ఒక ఫ్రాక్షన్ నెంబర్ మనకు కనిపిస్తుంటే చర్చ్ సిస్టమ్ కానీ యూనివర్సల్ చర్చలు లేదు ఇది నీ ట్రెడిషనల్ చర్చెస్ ఉండదు ముఖ్యంగా ఆంగ్లికన్ చర్చెస్ లో అసలే ఉండదు ప్రెసిబిటేరియన్ చర్చెస్ లలో మెథడిస్ట్ బ్యాప్టిస్ట్ ఇలాంటి చర్చెస్లలో మరీ అసలే ఉండదు హెబ్రోన్ చర్చెస్ మెన్ నైట్ చర్చెస్ అసలే ఉండదు ఎందుకంటే వీటన్నిటిని మెయిన్ లైన్ చర్చెస్ అంటే ఒక పెంత కోస్తల చర్చ్ వాళ్ళు కొంతవరకే వచ్చినారు వాళ్ళు కూడా సంపూర్ణంగా వీటిని స్వీకరించలేదు వాళ్ళు కొంతవరకే వచ్చి అక్కడ ఆగిపోయినారు అది అనేక పర్యాలు నేను చూపించిన కూడా బైబిల్లో ప్రతి కాలంలో కొంత ముందుకు వెళ్తారు ఉద్యోగంలో అక్కడ గూడు కట్టుకొని స్థిరపడిపోతుంటారు అక్కడ నుంచి ఇంకొక సంఘం బయటకు వచ్చి అది కొంత దూరం వెళ్లి గూడు కట్టుకొని స్థిరపడిపోతుంటది ఎవరు కూడా సంపూర్ణంగా ఎదగలేని స్థితిలో ఉంటున్నారు ఎందుకంటే ఈ గూడు కట్టుకోవడం అనేది ఒక బలహీనత గూడు కట్టుకున్నారంటే స్వార్థ పని చెయ్యరు సేవకులు వాళ్ళు అనిలకు పోయి స్వార్థ చెప్పరు జస్ట్ చర్చ రన్ చేస్తా ఉంటారు ఆదివారం వాక్యం చెప్తారు ప్రభురాత్రి భోజనము బల్ల ఇవన్నీ చేస్తారు ప్రేయర్ చేసి ఇంటికి పంపించేస్తారు కానుకలు తీసుకుని అంతే అక్కడి నుంచి బయటికి పోయి అనేక గ్రామాలలో పోయి అనిలకి సువార్త చెప్పాలా అని మెయిన్ లైన్ చర్చెస్ ఏవి కూడా ప్రయాసపడవు ఒకప్పుడు పెంత కోసం చర్చ ఈ రోజు అది కూడా చేస్తారు ఎందుకు అంటే సేమ్ స్టోరీ గూడు కట్టుకున్నారు స్థిరపడిపోయినారు చర్చ నడిపియాల చర్చి సంఘస్థుల అక్కర్లు కొరతలు తీర్చుకోవడంలోనే కాలం వెళ్లిపోతుంది అన్నట్టు ఎప్పుడు మరి వేరే ఒక మంద కూడా ఉంది నాకు కదా మందలో చేరని గొర్రెలు వేల కొలది కోట్ల కొలది అవన్నీ ఎప్పుడు నా మందలోనికి రావాలా మంద ఒకటి కావాలా మందవి కాని వేరే గొర్రెలు ఉన్నాయి అంటాడు అవి కొండా ప్రాంతాలలో ఉన్నాయి అడవి ప్రాంతాలలో ఉన్నాయి మారుమూల గ్రామాలలో ఉన్నాయి బహుదూర ప్రాంతాలలో ఉన్నాయి వాటి అన్నిటినీ ఎవరు తీసుకొని రాగలరు నా మందకి అని ఆయన అడుగుతున్నారు కదా లోహ యోహన్స్ వార్తలు చూపించాను ఎన్నిసార్లు వేరే ఒక మంద కలదు నాకు కాని నా మందతో కలుస్తలేదు అది అన్ని ఒకే మంద లాగా కావాలా అప్పుడు ఒకడే ప్రభు ఉంటాడు వాటికి ఒకడే కాపరి ఉంటాడు అవి రావాలంటే మళ్ళీ వీళ్ళు పోవాలా వీళ్ళు పోవాలంటే గోడు కట్టుకుంటే పోలేరు సిటీలో స్థిరపడిపోతారు గ్రామాలు తిరగరు సిటీలో సరే సిటీలో అడిలగి వార్త చెప్తున్నారంటే అది చెప్పలేని సిద్ధం తెర అంత బలహీనంగా తయారైపోయింది ఎండ్ టైం క్రిస్టియానిటీ చాలా డేంజరస్ ట్రెండ్ కి వచ్చేసింది అందుకే వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ రిటర్న్స్ విల్ హీ ఫైండ్ ఫెయిత్ అంటున్నాడు మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసానికి కనుగొను క్రిస్టియన్స్ ఏమవుతారు క్రిస్టియన్స్ కూడా ఉంటారాలేదా, అంటే క్రిస్టియన్స్ లో ఫెయిత్ ఉంటుందా అని యేసు ప్రభు ప్రశ్నిస్తున్నాడు కదా సరే నేను దాని గురించి హైలైట్ చేసిన గానీ ఈ వాక్యంలో యేసు ప్రభు ఏమంటున్నాడు అంటే నాయ నమ్మిక ఉంచిన వాడు మాట్లాడతారు ఇది ఒక గిఫ్ట్ ప్రభుత్వం సంభాషించాలనే ఒక గిఫ్ట్ ఎందుకంటే ఈ లోకానికి సంబంధించిన భాషలు వేరే పరలోకానికి సంబంధించిన భాషలు వేరే కాబట్టి దేవుడు దేవదూతతో సంభాషించే భాష వేరే మనుషులు మనుషులు సంభాషించే భాషను వేరు సంభాషించుకుంటే భాష వేరే ఇదేదైనా కావచ్చు లాంగ్వేజ్ పలుకు వేరే కావచ్చు భాష పలుకు అంటారు ఉండేది గ్రూప్స్ అవి భాష ఒకటి పలుకు ఒకటి అంటారు భాష వేరే కావచ్చు అందులో పలుకౌట్ కావచ్చు కానీ పరలోకపు భాష ఒకటి అది ప్రభుత్వం సంభాషించే భాష ఆ భాష నీకు దేవుడు అనుగ్రహిస్తా అంటున్నాడు ఆయన ఎందుకు నమ్మకించిన వారు ఆయన ఆయనతో సహవాసంలో ఉన్నవారు ఆయనతో సంభాషించేవారు మానవ మనస్తోనే కాకుండా ఆత్మీయ మనస్సుతో కూడా సంభాషిస్తారని చిప్పలు మనకి దాన్ని ఎంతో తీరగక మొదటి కొని తెలు రాష్ట్ర కొన్ని చూపిస్తాను నేను దానికి ముందు మొదటి కొరితలు రాష్ట్ర పత్రిక అధ్యాయం రెండవ వర్షంలో మాట్లాడుతున్నాడు పౌలికుడు ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతున్నాడు ఇది చర్చి సిస్టమ్స్ లో పోయింది ఎవ్వరు కూడా దేవునితో మాట్లాడలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే వారికి ఈ గిఫ్ట్ లేదు స్పీకింగ్ ఇన్ టాంగ్స్ అంటాం కదా మనం స్పీకింగ్ ఇన్ టాంగ్స్ ఓన్లీ పెంత చర్చి కొరకే ఇచ్చిండ దేవుడు ఇక్కడ వాక్యం చెప్తుంది ప్రతి చర్చికి ఇచ్చిండని కానీ ప్రతి చర్చి రిజెక్ట్ చేసింది దాన్ని వాళ్ళ ఓన్ కల్పితాలతోని వాళ్ళ ఓన్ నాలెడ్జ్ తోని వాళ్ళ ఓన్ అండర్స్టాండింగ్ తోని ప్రా సామెతల గ్రంథంలో మనం చూసినాం అనేక ట్రస్ట్ ఇన్ ద లాడ్ అండ్ లీడ్ నాట్ టు యువర్ ఓన్ అండర్స్టాండింగ్ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్న కూడదు అని కానీ ఈ రోజు మనం అదే చూస్తున్నాం ఓన్ అండర్స్టాండింగ్ ఓన్ లాజిక్స్ ఉపయోగించి ఆయన వాక్యాన్ని విరుద్ధంగా జీవిస్తున్నాం క్రైస్తవ జీవితం కాబట్టి దేవునితోని మాట్లాడేవాడు భాషతో మాట్లాడతాడు కానీ అక్కడ ఏం చెప్తానంటే మనుషుడు ఎవరిను గ్రహింపాడు కాని వాడు ఆత్మ వలన మర్మంలను పలుకుతున్నాడు భాషలో కృ ఈ భాషలలో దేవుణ్ణి స్థుతించకపోతే నువ్వు మర్మంలోనే పలుకుతలేవు అంట అనేకమైన మిస్టరీస్ దేవుడు బయలుపరుస్తా ఉన్నాడు అవి నువ్వు గ్రహించలేకుంటున్నావు ఎందుకు అంటే నీకు గిఫ్ట్ లేదు ఎక్సర్సైజ్ లేదు ఒకరి గిఫ్ట్ ఉన్నా కొందరు ఎక్సర్సైజ్ చేయరు దాన్ని దాన్ని ప్యాక్ కట్టేసి పైన పడేస్తారు అటక మీద నాలుగో వచనంలో ఏమన్నాడంటే భాషతో మాట్లాడు వాడు తనకే క్షేమాభివృద్ధి కలిగజేసుకున్నాను కాబట్టి నీకు క్షేమము అభివృద్ధి రావాలంటే నువ్వు దేవుడిని భాషలతో స్తుంచడము సంభాషించడం నేర్చుకోవాలా అది కొరకు కనిపెట్టాలా ప్రభావిత నేను ఎట్లా పొందుకోవాలా మా చర్చలో ఎవరు చెప్పారు ఈ వాక్యాలు ఎక్కడ నేను ఆన్లైన్ విన్నాను ఏ టీవీ స్టేషన్స్ విన్నాను దీన్ని నేను ఎట్లా తెలుసుకోవాలా అక్కడ మార్గం చూపిస్తుంటాడు దేవుడు పరిశుధాత్మ గారు కనిపెట్టుకోండి అన్నాడు పరిశుధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తివంత శక్తివంతుల గురు పరిశుధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్వంలో నడిపించును మీకు ఆదరణ కలిగించను దాని తర్వాత మీలో నివసించును అవన్నీ హెచ్చరించండి కదా ఆయనను కొన్ని చూపిస్తున్న ఒకసారి దానికి ముందు మతైసు ఒక విద్య ఒక విషయం జరిగింది ఆయన సెలవు మీద ఉన్నప్పుడు ఏం జరిగిందని అడిగి నేను చూపిస్తాను ఇక్కడ మత్స్య వార్త ఇరవై ఏడవ అధ్యాయంలో ఏం జరిగిందంటే ఆయన ఉదయం తొమ్మిది గంటలకు సిలవయ్యబడ్డాడు మధ్యాహ్నం మూడు గంటల వరకు సిలవ మీదనే ఉన్నాడు ఇంచుమించు మూడు గంటలకు ఏమైందో చూపిస్తున్నాడు వాక్యం నలభై ఆరవ వచనంలో ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సభక్తాని అని బిగ్గరగా కేక ఆ మాటకు నా దేవ నా దేవ నన్నెందుకు చెయ్యిబడిచితివని అర్థం కాబట్టి ఇక్కడ మన ప్రభు అంతవరకు మానవ భాషలో మాట్లాడుతూ సడన్లీ ఈ భాషలో ఎందుకు మాట్లాడిండు చివరిగా అది చివరి మాట కదా సెవెంత్ వర్డ్ ఏలి ఏలి లామా సవక్త అని మాట్లాడిండు అయితే ఆ భాష అది ఎందుకు ఎవరికి అర్థం కాలే క్రింద వారికి నలభై చూడండి అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలి అని పిలుచున్నాడు చూడండి వాళ్ళకి భాష అర్థం కాలే యేసు ప్రభు శిల మీద చివరిగా తన ప్రాణాన్ని విడిచిపెట్టక ముందు మాట్లాడిన మాట ఇది ఆయన తండ్రితో సంభాషిస్తున్నాడు పర్లోకపు భాషలో కాని క్రింద ఉన్న మనుషులకి ఇది ఏం భాష ఇది ఏం పలుకు అర్థం కాలేకపోయింది కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏలియన్ బిల్స్ ఉన్న అనుకున్నారు కొందరు తర్వాత మరికొంతమంది చూడండి ఇరవై నలభై ఎనిమిదో వర్షాల్లో వెంటనే వారిలో ఒకడు వారికి అట్లా అర్థమైంది అది పరిగెత్తుకొని పోయి స్పంజీ తీసుకొని చిరకాల ముంచి రెళ్ళిన తగిలించి ఆయనకు తాగించండు ఈయన దాహం ఇస్తుందేమో అందుకే అని చిరకాల దాహం ఇచ్చాడు చిరక అంటే మీకు ఎవరికైనా తెలుసా చిరక అంటే ద్రాక్ష రసంలో సాంబ్రాణి పౌడర్ ని కలిపితే దాని చిరక అంటారు అంటే బహు చేదుగుంటది సాబ్రాణి బహు చేదుగుండే సాంబ్రాణి పౌడర్ ని ద్రాక్ష రసంలో కలిపితే ఎట్లా ఉంటుంది చెప్పండి తాగలరు ఎవరన్నా అయితే ఇంకొక గుంపుని మూడు గుంపులు ఇవి నలభై తొమ్మిదవ వచనంలో తక్కిన వారు ఊరకుండు ఏలియా అతన్ని రక్షించలేమో అని మేము నేనేమో చూతము అనిరి కాబట్టి ఈ మూడవ గుంపు కూడా అర్థం కాలేదు ఏలియా తీసుకు ఏలియా ఆయన వచ్చి రక్షిస్తారేమో అనుకుంటున్నారు ఇంకొకరి ఏమనుకున్నాడు ఈయనకు దాహమిస్తుందేమో అని చిరక అందించండి నోటికి మరికొంతమంది ఏమనుకున్నారు ఏలియా పిలుస్తున్నాడేమో అనుకున్నారు చూడండి ఈయన ఈ భాషలో మాట్లాడుతుంటే ఎవరికి అర్థం కాలేదు కాని మతేసు వార్థకునికి అర్థమైంది మతేశ్వార్థకుని కోకానికి అర్థమైంది అంటే ఏసు ప్రభుని వెంబడించిన వారికి ఈ భాషలు అర్థమైతాయి అన్నట్టు ఆ మాటకు నా దేవ నా దేవ నన్ను ఎందుకు చెయ్యి విడిచుతాని అర్థం మత్స్య సువార్థికునికి అర్థమైంది కాని శిష్యులకు అర్థమైంది గాని తక్కిన వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదు ఈ విషయం నేను జ్ఞాపకం చేస్తున్నా ఇప్పుడు మన ప్రభువే ఆ భాషలో మాట్లాడేండు పర్లోకప్పు భాషలో దాని తర్వాత మార్కు వార్త పదహారో అధ్యాయంలోకి హెచ్చరించండి పదిహేడవ వర్షంలో ఆయన ఎందు నమ్మిక ఉంచిన వారంతా క్రొత్త భాషలలో మాట్లాడతారండి కానీ ఈరోజు క్రైస్తవులు అందరు ప్రభున నమ్మిక ఉంచిన వాళ్ళే ఎంతమంది పాస్టర్స్ ఉన్నారు అని నమ్మికు ఉంచిన వాళ్ళు వాళ్ళందరు అంటే మాట్లాడతలేరు ఎందుకు అంటే దాన్ని తృణీకరించారు రిజెక్ట్ చేసారు దాన్ని అందుకే ఇందాక చూసినట్లు మొదటి కొనుపులు రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో వాళ్ళు దేవునితో మాట్లాడలేకపోతున్నారు మనుష్య భాషలో మాట్లాడుతున్నారు కాని దేవునితో దేవుని భాషలో మాట్లాడలేకపోతున్నారు ఎప్పుడన్నా చూడండి ఫారిన్ కంట్రీకి వెళ్ళినప్పుడు నీకు వాడిన తెలుగు మాట్లాడేవాడు దొరికితే ఎంతో తృప్తిని తెలుగులో మాట్లాడుతుంటే వాణిత వాణిత నువ్వు ఇంగ్లీష్ కూడా మాట్లాడచ్చు ఇంకేదైనా భాష కూడా కానీ సొంత మదర్ టంగ్ లో మాట్లాడితే ఎంత తృప్తి ఉంటుంది ఎంత సంతోషం ఉంటుంది అరే ఇది సేమ్ లాజిక్ కదా దేవునితోని సంభాషిస్తే అప్పుడు ఈ లోకాతీత్యమైన భాషతో సంభాషించే ఆయన భాషతో సంభాషిస్తే ఆయన ఎంత సంతోషిస్తాడు అందుకే పవన్ అడు అక్కడ రెండవ వచ్చి మొదటి కొనతల రాష్ట్ర పత్రిక పద్నాలుగో అధ్యాయంలో ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు మనుషుడు ఎవరినో గ్రహింపుడు గాని వాడు ఆత్మ వలన మర్మంలోని కాబట్టి నాలుగవ వర్షంలో భాషతో మాట్లాడే వాడు తనకే క్షేమాభివృద్ధి కలిగజేసుకున్నాను నీకు క్షేమం అభివృద్ధి వస్తుందంటే ఈ భాషలో మాట్లాడుకుంటే కాబట్టి ఈరోజు క్రైస్తవ జీవితంలో క్షేమం లేదు అభివృద్ధి ఎందుకంటే వాళ్ళు ఈ గిఫ్ట్ ని తృణీకరించరు తర్వాత ఐదో వర్షంలో ఏమంటుంటే మీరందరూ భాషలతో మాట్లాడవాలని కోరుచున్నాను అంటున్నాడు మీరందరూ పౌలు హెచ్చరించండి చర్చిని మీరందరూ క్రొత్త భాషల్లో మాట్లాడండి దేవునితో మస్తు సంభాషించండి అని చెప్తున్నాడు కాబట్టి భాషల్లో మాట్లాడాలా భాషలో అర్థం కూడా చెప్పడం నేర్చుకోవాలని చెప్తున్నాడు వరం అక్కడ తక్కిన వచనాలలో కానీ ఇక్కడ మనకి ఈ హెచ్చరిక ఒకటి జ్ఞాపం చేస్తున్నాడు మనం ఈరోజు కంక్లూడింగ్ దర్శకు వచ్చినాము ఈ యొక్క గిఫ్ట్ సంబంధించింది ప్రతి దైవజనుడు వీటి గురించి ఎందుకు ప్రోత్సాహకరంగా చెప్పలేని స్థితిలో ఉన్నది కొంచెం కష్టంగా అనిపిస్తుంటది ధ్యానిస్తా ఉంటే ఈ చివరి టైమ్స్ లో మనం ఉన్నాము దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అట్లీస్ట్ ఇవి లాస్ట్ లాస్ట్ టూ థౌసండ్ ఇయర్స్ ఇవి పోగొట్టుకునేది చర్చ్ గిఫ్ట్స్ కానీ ఫస్ట్ సెంచరీ చర్చ్ ఉండే గిఫ్ట్స్ ఉదాహరణకి పౌలు సువార్తలు రాసినప్పుడు ఆత్మలో ప్రార్థించండి అని చెప్పిండు దేవుడు ఆత్మ కనుక ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆత్మలో ఆరధించడం అంటే ఎట్లా నీ ప్రకృతి సహజమైన నోట్తో కాదు కదా ఆత్మలో ఆరాధించడం అంటే నీ ఆత్మ అంటే నీ అంతరంగ పురుషుడు ఆరాధిస్తున్నాడు దేవుణ్ణి కాబట్టి పౌలు దాన్ని ఎందుకు ముఖ్యంగా కొన్ని రాసి సంగనికి రాసిందంటే వాళ్ళు అక్కడ వాళ్ళకు ఆ ఆత్మ వరాలు లేక కృపావరాలని సరిగా క్రమంగా వాళ్ళు పాటిస్తలేరు అందుకు హెచ్చరికలాగా ముఖ్యంగా పద్నాలుగవ అధ్యాయంలో దీర్ఘంగా వాటి చెప్పిండు కాబట్టి ఎందుకు ప్రతి ఒక్కరూ దేవుని భాషలలో సంభాషించాల మాట్లాడాల పర్లోకపు భాషలు లేక కొత్త భాషలు లేక అన్య భాషలు రకరకాల పదాలు పెడతా ఉంటాం కాబట్టి అన్య భాషల్లో మాట్లాడడం లేక కొత్త భాషలు నీకు తెలియని భాషలు అవి సంబంధించిన భాషలు అందులో ఎందుకు మాట్లాడాలా అనేది ఇక్కడ అనేకమైన వాక్యాలని నేను చాలా క్లుప్తంగా చూపించేసి రోజు ముగించేస్తా ఈ రోజుకి అయిపోతుంది ఈ వరం సంబంధించిన డిస్కషన్స్ మొత్తం తొమ్మిది వారాలుండే ఇది ఎనిమిదో వరము తొమ్మిదో వరము భాషల అర్ధము చెప్పు అది నేను నెక్స్ట్ వీక్ చూపిస్తాను ఇంకటి నెక్స్ట్ టూ డేస్ పాడేరు ప్రాంతం విశాఖపట్నం ప్రాంతంలో ట్రైబల్ బెల్డ్స్ లో పాస్టరల్ కాన్ఫరెన్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అక్కడ పోతున్నాం మేము ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకొని ట్యూస్డే మార్నింగ్ ఉంటాం హైదరాబాద్ లో కాబట్టి ఇంకా ట్యూస్డే నుంచి ఈ లాస్ట్ గిఫ్ట్ ఒకటి ముగించేస్తాను కాబట్టి పది కారణాలు ఎందుకు భాషలలో దేవుణ్ణి మనం అనేది మొదటిదిగా భాషలలో దేవుణ్ణి ఆరాధించడం లేక స్థితించడము నీలో దేవుని యొక్క ప్రసన్నత లేక దేవుడు నీలో ఉన్నాడు అన్నదానికి ఆధారం అది ఫస్ట్ కారణం అది అన్నట్టు దేవుడు నీలో ఉన్నాడు అన్నదానికి ఆధారం అది కారణం అన్నట్టు ఆయన ఆత్మరూపకంగానే ఉంటాడు కాబట్టి నీ హృదయంలో ఉన్నాడు కాబట్టి నీ నోట్ల నుంచి వచ్చే భాష కూడా పరలోకానికి సంబంధించిన భాష అన్నట్టు అది ఎప్పుడు ఆగద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు అపోస్ల కార్యం పంతొమ్మిది అధ్యాయంలో మనం చూస్తాము పౌలు అపోలో శిష్యులని హెచ్చరిస్తా ఉన్నాడు మీరు పరసాత్మని పొందుకున్నారంటే లేదంటాడు అట్లా పరిశుభా ఉండడం సంగతి కూడా మాకు తెలియదు అంటాడు వాళ్ళు ఎట్లా మీరు ఆత్మ బాప్తిజం పొందినారు అవన్నీ అక్కడ అన్ని పరిశ్రమలు ఉన్నాయి దాని తర్వాత వాళ్ళ కొరకు ప్రార్థిస్తే వాళ్ళు బాప్తిజం పొందినరు అప్పుడు వాళ్ళందరూ పరశురాత్మ అభిషేకం ద్వారా దేవుణ్ణి స్థితించు దేవుని భాషలలో కాబట్టి రెండో కారణం ఆత్మీయంగా నువ్వు బలపడడం నీకు క్షేమ అభివృద్ధి ఆత్మీయ దశలో క్షేమం కలగడం మొదటి కొన్ని తెలిసిన పత్రిక పద్నాలుగోవ దేము రెండవ వర్షంలో మనం చూస్తాం అది నీకు ఆత్మీయ స్థితిలో క్షేమము అభివృద్ధి కలుగుతుందని ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు మనుషుడు గ్రహింపడు గాని వాడు ఆత్మ వలన మర్మమును క్షేమ అభివృద్ధియు హెచ్చరికయు ఆదరణ కలగనట్లు ప్రవచించి మనుషులతో మాట్లాడుచున్నాడు కాని భాషతో మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలిగి తీసుకునను నువ్వు గట్టిగా ఉంటేనే కదా ఇతరులని గట్టిగా చేసే బలపరచగలవు నువ్వే బలహీనంగా ఉంటే ఇతరుని ఎట్లా ఇది క్రైస్తవులకి సేవకులకు చాలా ప్రాముఖ్యం కదా కాబట్టి మీరు భాషతో మాట్లాడిన మాట్లాడవాలని కోరుచున్నారు ఎందుకు అంటే ఫస్ట్ మీకు క్షేమం అభివృద్ధి రాకపోతే మీరు ఇతరులకు సాక్ష్యం ఏమి బలహీనతలతో అనారోగ్య స్థితిలో ఉంటూ నీ జీవితంలో ఎటువంటి అభివృద్ధి లేకుండా నువ్వు ఎక్కడేసిన గొంగలు అక్కడ నిన్ను చూసి వాళ్ళు ఏమీ వీళ్ళ దేవుడు ఏందని నో అభివృద్ధి పొందుతూ దేవునికి స్మాదిరిగా ఉండి సాక్షార్థంగా నిలబడితేనే కదా అరే వీళ్ళ దేవుడు జీవం నమకల నమగల అని ఇది బహు ప్రాముఖ్యమైన రెండో కారణం ఆత్మీయ స్థితిలో ఆ క్షేమాభివృద్ధి కలగాలంటే నీకు ఈ వరం అవసరం తర్వాత నీ హృదయాన్ని సరి ఉంటది నీ మనసుని సరి ఉంటది తర్వాత ఏంటంటే నీకు మనిషి నీ మనసు పరిపరి విధాలుగా పోనీయకుండా ఈ యొక్క వరము నిన్ను కాపాడుతూ ఉంటది ఎందుకంటే ఈ భాషలో మాట్లాడేవాడు దేవునితో సంభాషిస్తున్న ఉంది వాక్యం కాబట్టి నీ మనసుతో సంభాషిస్తే సైతాన్ని కంట్రోల్ తీసుకుంటాడు ఈ లోకపు లాజిక్స్ ఈ సైంటిఫిక్ లాజిక్స్ ఈ రేషనాలిటీస్ ఇవన్నీ వచ్చేస్తాయి నీకు ఈ లోకాతీతమైన మాటలు రావడం వల్ల నువ్వు సంభాషించలేవు అప్పుడు నీ మనసులో వాడు దూర యాంగ్జైటీ టెన్షన్ ఫ్రస్ట్రేషన్ వరీస్ అన్ని క్రియేట్ చేస్తా ఉంటాడు అందుకు క్రీస్తు కల మనసు అడిగి ఉండాలంటే ఈ వరం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది కేవలం వాక్యం ధ్యానిస్తే రాదు వాక్యం ధ్యానించి దాన్ని పాటిస్తే వస్తుంది బట్ ఆ వాక్యం చెబుతుంది మీరు భాషల్లో మాట్లాడాలని నేను కోరుచున్నాను ఎందుకన్నాడు పౌలు ఎప్పుడన్నా కానీ నీ దగ్గరికి సమస్య వచ్చినప్పుడు ఫస్ట్ నువ్వు దేవుణ్ణి భాషల్లో ఆరాధించడం నేర్చుకోవాలా మనలో చాలా మందికి ఉంది వరం నాకు తెలుసు మన గ్రూప్ చాలా మందికి ఉంది గిఫ్ట్ కానీ ఎంత తరచుగా దాన్ని ప్రాక్టీస్ చేస్తారో నాకు తెలియదు అది నీకు ప్రభుకే తెలియాలా ఉదయం లేసినప్పుడు ఎంతసేపు నువ్వు దేవుణ్ణి ఆ భాషల్లో ఆరాధిస్తా ఉంటావు మనం పబ్లిక్ మీటింగ్స్ చేయము ఎందుకంటే అది కన్ఫ్యూజన్ దారి తీస్తుంది కొత్తగా వచ్చిన వాళ్ళకి గ్రిఫ్ లేని వారికి ఇది అర్థం కాక వాళ్ళు అనవసరంగా ఎందుకు వచ్చినా ఇక్కడి నుంచి నెక్స్ట్ టైం అవాయిడ్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు అందుకే మనం దీన్ని మిస్యూజ్ చేయము ఈ వరాన్ని వ్యక్తిగత పర్సనల్ ప్రేయర్స్ మీటింగ్స్లోనే దీన్ని వాడుకుంటా ఉంటాం కాబట్టి దేవుడు నీలో ఉన్నాడు అన్నదానికి ఇది ఆధారం అన్నట్టు ఎప్పుడైనా కానీ దుష్టుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నీకు సమస్యలు క్రియేట్ చేయడానికి చూస్తున్నప్పుడు నువ్వు భాషల్లో పరిచయం చేసినప్పుడు వాడి దగ్గర నేర్కెళ్ళి పారిపోతాడీ వాక్యం ఎవరు తర్వాత వాడు పారిపోతారు ఎట్లా పారిపోతారు చెప్పండి నువ్వు తర్వాత అవసరం లేదు వాడిని పారిపోవడానికి జస్ట్ భాషలలో దేవుని స్థుతిస్తా ఉంటే ప్రార్థిస్తా ఉంటే వాడు తారిపోతుంటారు కాబట్టి మనమందరం ఎందులో ఈ భాషల్ని స్వీకరించాల ప్రభు నాకు ఈ గిఫ్ట్ అనుకరించిన ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఎవరో మనుషులు చెప్పింది కాదు ప్రవ్వ ఇది బైబుల్ చెప్తూస్తుంది ఎంతో వాక్యం కాబట్టి నేను దీన్ని స్వీకరించాలా నేను మర్మంలో మాట్లాడాల మిస్ట్రీస్ మాట్లాడాలా అవన్నీ నేను నేర్చుకోవాలా ప్రవ్వ నీతో సంభాషించాలా ప్రవ్వ అనేది ఈ యొక్క రెండో కారణము ఆత్మీయ స్థితిలో క్షేమభివృద్ధి మొదటిదిగా దేవుడు నీ హృదయంలో నివసిస్తున్నాడు అన్నదానికి ఇది ఆధారం కాబట్టి నువ్వు ఈ వరంని పాటించడం నేర్చుకోవాలా మూడవదిగా యన నీతో పాటు సహవాసం చేస్తున్నాడు అన్నదానికి కారణం ఈ భాషల వరం నీకు ఆటోమేటిక్ గా నీకు తెలియకుండానే నీ నోట్ల నుంచి ఆ వరము వాక్శక్తి రూపకంగా బయటకు వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది దేవుడు నీలో ఉన్నాడు నీ హృదయంలో అంతరంగంలో ఆయన నివసిస్తున్నాడు అప్పుడేం జరుగుతుందంటే ఈ యొక్క మూడవ కారణము నీకు జ్ఞాపకం చేస్తుంది అన్నట్టు జ్ఞాపకార్థంగా ఉంది ఈ వరము ప్రభు నీతో పాటు నీ హృదయంలో ఉండడని కాబట్టి దాని ఏం జరుగుతుందంటే ను ఆయన ప్రణాళిక ప్రకారంగానే ప్రార్థిస్తా ఉంటావు చాలా మందికి తెలియదు ఎందుకు ఏం ప్రార్థిస్తుంటారు వాళ్ళు ఎందుకంటే రోమి పత్రిక ఎనిమిది అధ్యాయంలో ఉంది మీకు ప్రార్థన యుక్తంగా ప్రార్థన చేయడం మీకు రాదంటాడు దేవుడు పౌరులు భక్తుల ద్వారా మీకు యుక్తంగా ప్రార్థన చేయడానికి రాదు మీకు సహాయకుడిగా పరిశుదాత్ముడు వస్తుంది అన్నాడు కాబట్టి హృదయంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఎట్లా ప్రార్థన చేయాలని నీవు నేర్పిస్తా ఉంటాడు అన్నట్టు కొందరు చాలా బాగా ప్రార్థన చేస్తారు కొందరు రాదు ఎందుకు అంటే అదొక కారణం అన్నట్టు పరిశుద్ధాత్మ నీ హృదయం కాబట్టి కాబట్టి మూడవ కారణం బహు ప్రాముఖ్యమైంది అది దేవుని యొక్క ప్రణాళికతో నిన్ను జ్ఞాపకం చేస్తూ నడిపిస్తూ ఉంటది ఆయన ప్రణాళిక ప్రకారంగా ఉన్నావా లేదా నువ్వు చూపిస్తా ఉంటాయి అదే రీతిగా నీలో ఎటువంటి స్వార్థం లేకుండా కాపాడుతూ ఉంటది అది మనం చూస్తాం అక్కడ విజ్ఞాపన ప్రార్థనలు దేవుని యొక్క ఆత్మ నీ హృదయంలో ఉంటూ విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు అంటే భాషలలో ఆరాధించేవాడు నిస్వార్థంగా ఆరాధిస్తున్నాడు దేవుణ్ణి శృతిస్తున్నాడు వాడి కొరకు కాకుండా ఇతరుల ప్రార్థిస్తున్నాడు అన్న విషయాన్ని అది చేస్తుంది అందుకని మనము భాషల్లో కూడా దేవుణ్ణి శృతిస్తా ఉంటాము ఆరాధిస్తా ఉంటాము తర్వాత నాలుగవ కారణం ఏంటంటే భాషలలో ప్రార్థించేవాడు దేవుని యొక్క ప్రణాళిక చొప్పుననే జీవిస్తుడు అనేది రోముల రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వర్షాలను మనం చూస్తాం ఈ గతంలో చాలాసార్లు దీర్ఘంగా ధ్యానించిన వాళ్ళమే ఈ యొక్క అంశం గురించి రోమిల రాష్ట్ర పత్రిక అధ్యాయము ఇరవై వచనం రోమిల రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచనం మరియు హృదయములను శోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఆయన దేవుని చిత్త చూడండి దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఎవరైతే దేవుణ్ణి భాషలలో సిద్ధిస్తున్నారో వారు ఇతర్ల కొరకు ప్రార్థిస్తున్నారు దేవుని చిత్త ప్రకారము కొరకు ప్రార్థిస్తున్నారు అంటే ఆయన చిత్తంలో ఉన్నవు తర్వాత ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నావు కాబట్టి ఇది బహు ప్రాముఖ్యమైంది కదా ఈ యొక్క వరము అందుకు మనము దేవుణ్ణి భాషల్లో శుద్ధించాము ఐదవ కారణం ఎందుకు మనం దేవుణ్ణి భాషలో సిద్ధించాలంటే యుధాపత్రికలో మనం చూస్తాం ఇది యూద పత్రిక ఇరవయవ అధ్యాయం యూధాపత్రిక ఇరవయవ అధ్యాయము ఇరవై యూధ పత్రిక ఒకటే అధ్యాయము ఇరవై వచనం యూద పత్రిక ఇరవయవ వచనం మనం చూస్తున్నట్టు ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనిచ్చు పరిశుద్ధాత్మల్లో ప్రార్థన చేయుడి కాబట్టి చూడండి ఈ యొక్క వరము ఉన్నవాడు దేవుని చిత్ర ప్రకారము ప్రార్థన చేస్తుందంట నాలుగవ అంశం ఇది దాని తర్వాత నీ యొక్క విశ్వా ఐదవ నీ యొక్క విశ్వాసాన్ని అది బలపరుస్తుందంట మనకు తెలియదు ఇంతకాలం చూడండి మళ్ళీ మీరు విశ్వాసించి అతి దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకుని తిన్నారంటే మీ విశ్వాసము కట్టబడుతుందంట ఈ వరం ద్వారా అందుకు మీరు పరిశుధాత్మలో ప్రార్థన చేస్తారంటాడు కాబట్టి ఈ వరం ఉన్నప్పుడు నీ విశ్వాసము మరీ అంచల సరిగి ఎదుగుతా ఉంటుంది అందుకే మనం ఎక్కువ వ్యక్తిగత ప్రార్థనలో భాషల్లో ఆరాధిస్తూ ఉంటాం కొన్నిసార్లు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ కూడా తీస్తూ ఉంటాం అది నీ మనసుకు అర్థం కాని వస్తలేదు కానీ నీ ఆత్మకు అర్థం దేవునికి అర్థం తర్వాత ఆరవ కారణం ఎఫ్ఎస్ల రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ సార్లు ఏముందంటే ఈ యొక్క ఇహలోకపు మాలిన్యం నుంచి అది నిన్ను దూరపరుస్తా ఉంటది చూడండి ఒకసారి ఎఫ్ఎస్ల రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎపసరాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చినం ఎపసరాష్ట్ర పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఒకడు దానికి ముందు పద్దెనిమిది మరి మద్యంతో మతల ఎండకడి దాన్ని దుర్ దానిలో దుర్వాపరం కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండి అంటే సంపూర్ణంగా దేవుని యొక్క ఆత్మాభిషేకం ఉండాలా ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయంలో ప్రభువును గురించి పాడుచు కీర్తించచ్చు మన ప్రభుత్వ ఏసు క్రీస్తు పెరట సమస్త తండైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞు క్రీస్తు నా భయంతో ఓ ఒకరినికొకడు కాబట్టి విధాన ఎన్నో విషయాలు అక్కడ జ్ఞాపనం చేయబడుతుంది ఈ లోకాతీతం జీవితం నుంచి నిన్ను బహుదూరంగా తీసుకొచ్చి పరిశుభ్రమైన జీవితంలో నడిపిస్తాని చెప్తున్నాడు ఈ వలం ద్వారా ఆరవ కారణం అతిరీతిగా ఏడవ కారణము ఏ రీతిగా నీకు ప్రార్థన చేయనీకి కాబట్టి యుక్తంగా ప్రార్థన చేయలాగన తడు పరిశుధాత్మలు మన హృదయంలో ఉండి మనకి దాన్ని బయలుపరుస్తా ఉన్నాడు అది మనం రోమిల రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరవ వర్షాలు చూడండి రోమిళ రాష్ట్ర పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరవ వచనం కాగా శరీర స్వభావం దేవుని సంతోషపరచ నేర అసాధ్యం శరీరం ఉండే దేవుని ఎప్పుడు సంతోషపరచలేరు కానీ దేవుని ఆత్మ మీలో నివసించిన మీరు ఆత్మ స్వభం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు ఎవరైనా క్రీస్త ఆత్మ లేని వాడైతే వాడు ఆయన కాదు కాబట్టి నీలో దేవుని యొక్క ఆత్మ ఉందా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని ఆత్మ లేకపోతే నువ్వు దేవుని బిడవ దేవుని ఆత్మ ఉంటేనే దేవుని బిడవ కాబట్టి నువ్వు దాన్ని గ్రహించేలాగనా దాన్ని స్వీకరించి దాని ప్రకారంగా ప్రార్థించేలాగనా చూడండి మరోసారి ఇరవై వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు ఎన్నిసార్లు మనం బలహీనంగా ఉన్నాం నిశాయిత స్థితులు ఉన్న హాస్పిటల్స్ అలా ఉన్నప్పుడు మన ప్రియులు హాస్పిటల్ ఉంటే ఎంత వాడు డాక్టర్ ఏం చెప్తుందో అర్థం కాదు ఏం మాట్లాడుతుండో అర్థం కాదు వాడు సత్యం మాట్లాడుతుండో అర్థం కాదు కార్పొరేట్ హాస్పిటల్స్ లో సత్యమే మాట్లాడదు కదా వాళ్ళు అంత మోసమే ఎక్కడ చూసినా భయంకరమైన మోసం ఉంటుంది అన్నెసెసరీ టెస్ట్లు అన్నెసెసరీగా ఐసీయూలో పెడతా ఉంటారు హోల్ చేస్తూ ఉంటారు మంచిగున్న పిల్లల్ని నాకు తెలిసిన మంచిగున్న చిన్న చిన్న పిల్లల్ని అనవసరంగా సీరియస్ దశకు తీసుకెళ్లిపోయిన కేసులు నేను చూసిన హాస్పిటల్స్ అయిడ్ వలన స్వార్థం వలన కాబట్టి అటువంటి ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు ఎలానగా మనం యుద్ధంగా ఎలాగో ప్రార్థన చేయవాలనో మనకు తెలియదు ఎవరికి కూడా తెలియదు ఈ అంటే సరైన ప్రార్థన ఎవ్వరికి తెలియదంట కానీ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో అంటే నువ్వు భాషలలో దేవుని శృతిస్తుంటే నీకు అర్థమే కాదంట అది ఏం ఉచ్చరిస్తున్నా నీకు తెలియదంట కానీ మూలుగులతో దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నంట కాబట్టి భాషలలో ప్రార్థించేవాడు ఎక్కువగా విజ్ఞాపన ప్రార్థనలు చేస్తున్నాడు అన్న విషయాన్ని ఈ ఏడవ కారణం జ్ఞాపకం చేస్తుంది అదే రీతిగా భాషలలో ఒక ప్రార్థించేవాడు తన ఆత్మలో అభివృద్ధి పొందుతూనే ఉన్నాడనేది పిలుపుల రాష్ట్ర పత్రికలో చూస్తాం చూడండి పిలిపిల రాసిన నాలుగవ అధ్యాయము పిలుపుల రాసిన నాలుగవ అధ్యాయము పిలుపులు రాసిన నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వర్షాల దేవుని గురించి చింతపడకూడి సారీ దేనిని గురిచియో చింతపడకూడి గాని ప్రతి ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత మీ విన్న దేవునికి తెలియజేయడు అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానం చూడండి ఈ ఈ లోకాతీతమైన ఈ లోకాతీతమైన నాలెడ్జ్ నీకు సమాధానం ఇవ్వదంట అందుకు సమస్త జ్ఞానం మించిన సమాధానం ఏసుప్రభు యొక్క సమాధానము ఈ లోకాతీతమైన జ్ఞానం కంటే మించింది అది కాబట్టి ఈ లోకపు జ్ఞానం నీకు సమాధానం ఇవ్వదు డాక్టర్ ఇచ్చే ఆన్సర్ నీకు సమాధానం ఇవ్వదు కానీ దేవుని సమాధానము నీకు అనుగ్రహించబడుతుందట ఆ జ్ఞానానికి మించి కాబట్టి మీ హృదయంకును మీ తలుపులకు తలంపులకును కావలి ఉండును ఈ భాషలలో స్థుతించే వాడికి హృదయానికి తలంపులకు ప్రొటెక్షన్ అంట ఈ వరం అందుకు ఈ వరం మనము ప్రాక్టీస్ చేయాలా ఇది ఆత్మీయ స్థితిలో నిన్ను బలపరుస్తున్నట్లు తర్వాత ఇందాక ఈ వాక్యం ఫిలిపుల పత్రిక ప్రకారంగా ఇక స్ట్రెస్ ఎటువంటి యాంగ్జైటీ భవిష్యత్తు గురించి ఎటువంటి బాధలు బలహీనతలు ఉన్నా అవన్నీ మాయమైపోతాయని చెప్తున్నాడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం వచ్చేస్తుంది ఎంజైటీస్ టెన్షన్స్ నా భవిష్యత్తు ఏమైపోతుంది నా కుటుంబం ఏమవుతుంది నా మ్యారేజ్ ఏమైపోతుందో పిల్లలు ఏమైపోతారో ఎన్ని టెన్షన్స్ మనకి ఈ రోజుల పిల్లల భవిష్యత్తు ఎట్లుంటుందో వారి జాబ్ సెట్లుంటాయో వారి లైఫ్ సెట్లు ఉంటాయో వారి మ్యారేజ్ ఎట్లుంటాయో అన్న టెన్షన్స్ ఉంటాయి కదా వయసు పెరిగే కొద్దీ తల్లి వీళ్ళకి ఎవరికైనా కాబట్టి ఇక్కడ ఒక వాక్యం చెప్తుందో ఎప్పుడైతే భాషలలో స్థుతించుకుంటే దేవుణ్ణి అంటే పరిశుధాత్మ వరం కదా అది కాబట్టి పరిశుధాత్మ నీ హృదయంలో ఉంటే నీకు ఈ వరం ఉంటుంది ఈ వరం ఉంటే ఏం జరుగుతుంది నీ యాంగ్జైటీస్ అన్ని మయమైపోతాయి డిస్పెల్ అయిపోతా ఉంటాయి నీకు ఎక్కలేని సమాధానం వచ్చేస్తుంటది అందుకే నేనైతే ఎక్కువ నా వ్యక్తిగత జీవితంలో అదే చూసుకుంటా ఉంటాను ఎప్పుడైతే ఎక్స్ట్రీమ్ ఫియర్స్ఫుల్నెస్ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ టఫ్ గా ఉన్నప్పుడు వాడు చత్రు వస్తూ ఉంటాడు దూరం నుంచి తెలిసిపోతాడు నాకు వాడు రాబోతుండే అటాక్ చేయబోతుండ్రు నా వర్క్ ప్లేస్ లో నా ఉద్యోగ స్థలంలో లేకుండా నైబర్హుడ్ లో లేకపోతే ఆఫ్ మన మినిస్ట్రీ వర్క్ లో ముఖ్యంగా అనేక ప్రాంతాల్లో వాడు అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు అప్పుడు నేను కంటిన్యూస్ గా భాషల్లో దేవుణ్ణి స్థుతిస్తా ఉంటాను అప్పుడు నాకు విజయం ఇస్తా ఉంటాడు దేవుడు కాబట్టి భాషలలో స్థుతించడం అనేది బహు ప్రాముఖ్యం ఏడు తొమ్మిదవ కారణం ఏంటంటే భాషల వరం ఉన్నవాడు దేవుణ్ణి స్థుతించగలడు మొదటి కొరింతలు పత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేను వర్షాలు చెప్తున్నాడు కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతోనూ ప్రార్థన చేతను రెండు రకాల ప్రార్థనలున్నాయి ఇక్కడ ఇప్పుడు నైన్టీ ప్రజలు మనసుతోనే ప్రార్థిస్తారు అంటే వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ లో కానీ ఇక్కడ కృ పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నవాడు దేవుని ఆత్మలో ప్రార్థన చేస్తాడు అంటే భాష చెప్పండి కృత భాష నీకు అర్థం కాని భాష ఆత్మతో పాడదును మనసుతో కూడా పాడదును ఈ లోకాతీతమైన భాషలలో కూడా పాడుతాడంట ఆయన చెప్తున్నాడు నేను ఆత్మలో కూడా పాడుతున్నా అంటే భాషల్లో పాటలు పాడతాను నేను పౌలు మళ్ళీ నీవు చేయగలవా దేవుణ్ణి అట్లా సృతించగలవా కాబట్టి భాషల్లో ప్రార్థించే భాషలలో వర్షిప్ చేస్తున్నామంట ఒకళ్ళ నీకు అవరం ఉంటే దేవుని భాషలో దేవుణ్ణి వర్షిప్ చేస్తే దేవునికి ఎంత సంతోషం చివరిగా చూడండి యాకోబు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని చూపించి ముగించేస్తా పదవ కారణం భాషల్లో నేను ఎందుకు శృతించాల దేవుణ్ణి పదవ కారణం యాకోబు రాసిన పత్రిక లాస్ట్ వచ్చిన వాక్యం ఇది మూడవ అధ్యాయం యాకవ్ రాసిన పత్రిక మూడవ అధ్యాయము లో చూపిస్తూ ఈ వాక్యాన్ని మనము ఎనిమిది పదకొండు వర్షాలలో ఎనిమిది నుంచి పదకొండు వర్షాలలో ముఖ్యంగా ఎనిమిది ఒకటి పదకొండు చూసాం ఏ నరడును నాలుకను సాధన సాధువు చెయ్యలేరడు నీ నాలుకను కంట్రోల్ చేసుకోలేవు ఎందుకంటే అది మరణకరమైన విషయంతో నిండి ఉన్నది అది నిర్గలమైన దుష్టత్వమే అంటే ఈ లోకపు భాషలో మాట్లాడడం బహు డేంజరస్ ఎందుకంటే ఎవరైనా శిక్షి నీ కోపాన్ని వ్యక్తపరిస్తే వాళ్ళ జీవితంలో నెరవేర్తుందంట అందుకే ఎవరిని మనం శిక్షించద్దంటది బైబుల్ ప్రతి ఒక్కరిని ప్రేమ ప్రేమతోనే మాట్లాడాలా ఆశీర్వచనాలే పలకండి గానీ శాప వచనాలు పలకొద్దని వాక్యం కాబట్టి ఇది బహు డేంజర్ నీ నోట్ల నుంచి ఏ వాక్యం వచ్చినా కాబట్టి ఎప్పుడు మనము అందరినీ ఆశీర్వచనాలతోనే మాట్లాడాలా కాబట్టి దీనితో తండ్రి అయిన ప్రభులు దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులు శపించము చూడండి ఒకటి నాలుగతో అందుకే నువ్వు దేవు దేవుడు ఇచ్చిన భాషలలో సుధించినవనుకో నువ్వు ఎవరిని కదా నీళ్ళు ఎప్పుడన్నా అందరినీ గనపరుస్తూనే ఉంటావు కాబట్టి అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు అందులో అనుగ్రహించింది ఈ యొక్క వరం పాటించడం వలన కాబట్టి మనం ప్రతిదీ మన కంట్రోల్లో ఉంటుంది అన్నట్టు తర్వాత ప్రతిదీ ఆయన కంట్రోల్కి వెళ్లిపోద్ది అంటే నీ కంట్రో నీ టోటల్ కంట్రోల్ నువ్వు ఆయనకు అప్పగించేస్తున్నావు అని చెప్తుంది ఈ వాక్యం కాబట్టి చూస్తాను మనం చివరి వచనం పదకొండవ వచనం చూడండి నీటి బుగ్గలో ఒక జల నుండి తీయని నీరు నుంచి నీరు ఊరునా నా సహోదరులారా అంజరపు చెట్టున ఒలివ పండ్లైనను త్రాక్షను అంజరపు పండ్లైనను కాయినా అటువలే ఉప్పు నీళ్ళ నుండి తీయని నీళ్లు మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు వాడు జ్ఞానంతో కుడిన సాత్వికం గలవాడే తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలను అయితే మీ హృదయములలో సహింప నలవి కాని మత్సరములు వివాదములు ఉంచుకునే వారైతే అతిశయపడవద్దు సత్యములకు విరోధంగా అబద్దం అడవద్దు ఈ జ్ఞానము పైనని దిగివచ్చున్నది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనదియు దయముల జ్ఞానము వంటిదైనను ఉన్నది కాబట్టి ఏనగా మత్సరమును వివాదంను ఎక్కడ ఉండను అక్కడ అలరియు ప్రతి నీచకార్యమును ఉండును అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైంది తర్వాత సమాధానకరమైంది మృదువైంది సులభముగా లోబడినది కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకుని నీతి ఫలము సమాధానము చేయ సమాధానము విత్తబడును కాబట్టి పరిశుద్ధాత్మ వారములు ఉన్న జీవితంలో ముఖ్యంగా ఈ భాషల వారాన్ని పాటించే జీవితంలో సమాధానము విత్తబడుతుందంట నీతి ఫలము సమాధానము వారి వారి జీవితంలో అనుగ్రహించబడుతుంది అంట కాబట్టి అటువంటి నీతి ఫలము ముఖ్యంగా సమాధానము మనందరికీ దేవుడు అనుగ్రహించాలా ఇక ఒకవేళ నీకు ఈ వరం ఉంటే దేవుణ్ణి గంటలు గంటలు ఈ భాషలో ఆర్ధించాలని నేర్చుకో నీ ఆత్మ నీ మనసుకు అర్థం కాని లేదు కానీ నీ ఆత్మ దేవునితో సంభాషిస్తుండ్రు కాబట్టి నువ్వు దేవుణ్ణి శృతించగలవు ఒకవేళ నీకు ఈ వరం లేకపోతే వైనాట్ హాస్కింగ్ ఆయన అడగొచ్చు కదా ప్రవ్వ నాకు ఈ వరం అనుగ్రహించింది నీ యొక్క పరిశుధాత్మ అభిషేకం అనుగ్రహించు ఆత్మ ప్రత్యక్షత మేనిఫెస్టేషన్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఈ కృపావరాలతోనే ఆరంభమవుతుంది నీలో పరుశుధాత్మ ఉందా ఈ నైన్ స్పిరిచువల్ గిఫ్ట్స్ చెప్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు పరుశుదాత్మ పొందుకోవాలా ప్రతి ఒక్కరు కృపావారాలు పొందుకోవాలా వాటి ద్వారా సంఘక్షేమం కొరకు వాటి ద్వారా సొంత క్షేమం కొరకు దేవుని మహిమపరచడం కొరకు వాడుకోవచ్చు అటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అందరికి అనుగ్రహించాలని మనం ప్రార్థిస్తాం పరిశుధురవగు తండ్రి మీకు వందనాలను ఇంతవరకు మీరు మాకు సైకిల్ గుండి నడిపించేందుకు మీకు ఎంతో వందనాల్ మీ రక్షణ ప్రణాళికలో మమ్మల్ని అందరినీ చేసుకున్నందుకు మీకు వందనాలు మీరు సంఘానికి ఎన్నో వారాలు ఇచ్చారు కానీ ప్రభా సంఘం వాడుకోలేని స్థితిలో ఉంది ఈ రోజు ఎందుకంటే ప్రభావ అవి నిలిచిపోయినాయి అవి త్రుణీకరించినాయి ఫస్ట్ సెంచరీ చర్చికే అన్నారు ప్రభా కానీ ఈ రోజు వరకు కూడా అవి వర్తిస్తున్నాయని మీరు మాకు జ్ఞాపకం చేసిన వాటిని మేము సమృద్ధిగా స్వీకరించి మీ కొరకు సాక్షిగా జీవించాలని సహాయపడమని వెంటనే వాళ్ళందరినీ ఆదరించి ఆశీర్దించి నడిపించామని ప్రార్థిస్తున్నాం స్తోత్రం ప్రభా పరిశుద్ధుడా గొప్ప దేవ చీవం గల తండ్రి చీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంపన్నుడానికి వర్ణాలిసయ గొప్ప దేవ ఈ దీనివంతం మీరు మాకు సహాయ కలిగి ఉన్న ప్రభావ ఇక మధ్యకాల మీ సన్నిధిలో సమయం గడిపే భాగ్యాన్ని కృపను మాకు ఇచ్చినందుకే నీకు ఎంతో వాక్యరా ప్రభావ మీరు మాతో మాట్లాడినందుకే నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా ఎన్నో విషయాలు ప్రభావ భాషల వరం గురించి నైనా మీరు మాకు మాట్లాడనారు ప్రభా మేము ఏ రీతిగా ప్రార్థించాలా ఏరీతిగా స్తా ఎన్నో విషయాలు మీరు మాతో మాట్లాడినారు ప్రభావ గొప్ప దేవానికి స్తులు స్తోత్రమైన మాకు ఇచ్చిన వరం ప్రభావ మేము ప్రాక్టీస్ చేయాలా భాషలతో మేము ఎక్కువగా ప్రార్థించాలా ఓ ప్ర మనిషితో ఆత్మతోనే ప్రార్థించాలా భాషలతో నేను స్థుతించాలా ప్రభావ నాయన ఆ రీతిగా ప్రభావ మేము సంపూర్ణంగా ప్రభావ భాషల్లో ప్రభావ నేను మేమపర్చాలని సహాయపడమంత అదిష్టమైన నా దేవ నా ప్రభావ మీ ఆత్మ సాయంతి నూతన అభిషేకం మాకు అనుగ్రహించిన అయినా ఇక నుంచే ప్రభావ మేము ఎక్కువ ప్రభా భాషలతో మేము ప్రార్థించాలా ఎక్కడున్న అన్ని వేళలో ప్రభావ తండ్రి మేము స్థుతించాలా ఆ రీతిగా ప్రభావ వరాన్ని మేము మాకు ఇచ్చిన వరాన్ని మేము ప్రాక్టీస్ ఇంకా ఆత్మీయమైన మర్మాలను మేము పలకాల ప్రవ్వా ఒక దేని ప్రవ్వా భాషలకు అర్థం చెప్పే వరం కూడా మీరు మాకు ఇస్తారు ప్రవ్వా ఆ రీతికి మేము ప్రయాసపడలాగనా మీ కృప అనుగ్రహించండి నా దేవ వీటన్నిటిని ప్రభావ సంఘక్షేమాభివృద్ధి కొరకు ప్రవ ఈ యొక్క విషయాలు మేము అనేక గురించి మీరు మాతో అనేకమైన విషయాలు బయలుపరుస్తున్నారైనా ఈ రోజు సంఘక్షేమాభివృద్ధి కొరకు ప్రవ అవి వాడబడలాగన ప్రతి సంఘంలో ఆ రీతిగా లేదు ప్రవ్వా కానీ ఈ వాక్యం గ్రహించిన మేం ప్రవ్వా అనేక సంఘాలకు వెళ్లి అనేక ప్రాంతాలకు వెళ్లి ప్రవ్వా క్రైస్తవ సంఘానికి అర్థమైలాగా ప్రేమతో పర వాటిని మేము జాగ్రత్తగా మేము ప్రకటించేలాగానే సాయపడండి ఎందుకంటే ప్రవ్వా ఈ వరం లేక రెండు వేల శాతాల క్రితం నుంచి కూడా ప్రవ్వ అప్పుడు అది ఆ పుస్తల ఉంది ప్రవ్వా అది తరచుగా ఉండింది ప్రవ కానీ ఒక దయసుకు వచ్చేవారికి ప్రవ ఆ భాషల వరం కనిపిస్తలేదు ఈ రోజు సంఘాల్లో అక్కడక్కడ కొంతమందిలో ఉంది ప్రవ్వ కానీ అది కూడా ప్రభావలు అర్థం స్థితిలో ఉన్నారు కాబట్టి ప్రభావ ఈ వరాన్ని ప్రభావ మేము అనేకలు చూపించాలా ప్రభావ వాక్య రూపకంగా ఆ రీతి మమ్మల్ని బలపరచండి మీ ఆత్మ నడిపింపు దైనా అందరు భాషలతో మాట్లాడాలా ప్రభావ అందరు భాషలతో నిన్ను శుతించాల సంఘం ఆ రీతిగా ప్రయాసపడితే ప్రవ్వ ఎంత గొప్ప కార్యం జరుగుతుంది ప్రవ్వ అది గ్రహించింది కాబట్టి నేను మేం గ్రహించిన మేం వాటిని ప్రకటించాలనే సహాయపడండి మీ ఆత్మకార్యం జరిగించండి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని బలపచ్చేందుకే నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయా ఎక్కువగా మేము భాషల్లో ప్రార్థించాలని మీకు కృపద ఇచ్చే నేను ఈ ఆరదలో పాల్గొనే బ్రదర్స్ అందరు మీరు నూతనంగా అభిషేకించండి ఇంకెంతమైన రాలేదు ఆ కుటుంబాలు కూడా మీరు ఆశ్రయించి బలపరిచి మీ అభిషేకంతో నింపి భాషల వరం ఎవరికైతే ఉందో ప్రవా వాళ్ళందరూ ప్రవ అధికంగా ప్రవ ఎక్కువగా భాషలతో ప్రార్థించాలనే స్థితించలానే సహాయపడండి ఆ రీతిగా ప్ర ఎవరికైతే వరం లేదు ప్రవా ప్రతి ఒక్క మీ వరం అని గ్రహించండి ప్రతి నూతన అభిషేకించి కృపాల గురించి ప్రతి చోట మీకు అందరినీ సార్ని పెట్టుకు మీరు సిద్ధపరచుకోవాలని ప్రార్థిష్టమైన దీనివంతా మీరు మాకు తోడు నడిపించి సురక్షిత మా గృహాలు చేసి నీ నామాన్ని మేము తెచ్చుకోమని ప్రార్థిష్టమైన వాకిందరూ మాతో మాట్లాడేందుకని నీకు ఎంతో వందాలు కృతజ్ఞతాస్ చెల్లించుకుంటూ త్వరలో ఆయన యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ ప్రార్థించండి మంచి హలో హలో మెసేజ్ కదా ప్రేమ గల మాపారులోకొత్త పరశుద్ధరాయన్ దేవ ఏసర మేమందరము కూడుకుని ఈ మధ్యాహ్న సమయందు ప్రేయర్ చేసుకోవడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వంద నాలుగు స్తోత్రాలుసేయ రక్షక ప్రభా మేమైతే ప్రభా అల్పులము అయోగ్యులము ఏ సై అయినప్పటికీ మీరు మీ ప్రేమ చేత కృప చేత మమ్మలను ఆదరిస్తున్నారు ఏసయా నాయన రక్షక మేము ప్రభా కృపావరములను పొందుకుని ప్రభావ మీ నీతి రాజ్యం వైపు నడుచు బిడ్డల్లాగునా ఉండలాగా అనుగ్రహిస్తారని విశ్వసిస్తున్నాను ఈ గ్రూప్ సభ్యులందరినీ కాపాడండి సై అందరికి వర్క్ లో మీరే ఒక ఫ్రీ టైమ్ షెడ్యూల్ ని అనుగ్రహించండి ప్రభా నాయన రక్షక మేమ్ నేనైతే ప్రభా ఎంతో వెనకబడి ఉన్నానేసయ్య ప్రభా నన్ను కాపాడంసయ ఆ నా ఆత్మీయ జీవితంలో ప్రభా నేను ఇంకా ఎన్నో మెట్లు ఎదగాలి ప్రభా నాకు సహాయం దయచేయం సయ్యా దాన్ని మీరే కాచి కాపాడండి ప్రభా ఇంకా మా ద్వారా ఎంతో మంది మీ వైపు నడవబడులాగ్న అనుగ్రహిస్తారని ఈ కొద్ది జ్ఞాపంలో క్రీస్తు పేట పాప నతీనంగా వీడికి ఉంచాం తండ్రి మన ప్రభు అయిన మన క్రీస్తు కృప సమాధాన నడిపి మనందరికి సదాకాలం తోడెండోగా అందరికి ప్రైజ్లాడన్నా